త్రాసను బరువు చేసే సత్కార్యాలు ఏమిటి మనం తెలుసుకుంటున్నాము వాటిలోనే ఒక ముఖ్య విషయం ఏ సత్కార్యాల పుణ్యఫలితం అజరున్ అవీమ్ అజరున్ కబీర్ అని అల్లాహు తాలా తెలిపాడో అవి కూడా చాలా బరువుగా ఉంటాయి అలాంటి సత్కార్యాల గురించి మనం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 హుదైబియా ప్రాంతంలో ఒక వాగ్దానం తీసుకున్నారు శపథం తీసుకున్నారు సహాబాలు దానిని నెరవేర్చారు అల్లాకు వారి ఈ నెరవేర్చడం అనేది ఎంతో సంతోషించింది అల్లాహుతాలా శుభవార్త తెలియజేస్తూ వారి కొరకు ఈ ఆయతను అవతరించాడు అయితే ప్రళయం వరకు ఎవరు కూడా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 मन को प्राप्त कावाले मरुक सत्कार्यम मन चयाली अदेमी चूड़क अल्लाह तो भयपड़ट एवरते चूड़ाने अल्लाह भयपड़ता अल्लाह लक मन कनबड़ आईना एवर चूड़ा अल्लाह भयपड़ता अला वारी अल्लाहुत अज्रे कबीर प्रसाद सूरतुर्मुक्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 మనం ఆయన దృష్టి నుండి దూరము కాలేము సోదరులారా మనకంటే పూర్వీకులు సరఫె సాలహీన్ వారిలో అగ్రస్థానంలో ఉన్నవారు సహాబాయి క్రామ్ రది అల్లాహు అన్హుమ్ అల్లాతో ఎంత భయపడేవారో ఖురాన్ కూడా మనకు వారి యొక్క అల్లాతో భయపడే ఈ తెలియబరుస్తుంది అంతే కాదు అంతేకాదు ఆయతులలో మనకు మరొక విషయం కూడా తెలుస్తుంది కొన్ని సందర్భాల్లో అల్లాహు తా పాపాలను మనకు దగ్గరగా చేస్తాడు పాపాలలో పడిపోయే అటువంటి అవకాశం మనకు ఏర్పడుతుంది ఎందుకని మనం అల్లాతో భయపడుతామా లేదా అనేది మనల్ని పరీక్షించడానికి సూరతుల్ మా ఆయత నంబర్ తొంభై నాలుగు యా ఐయుల అమను తు ఐది మా హుకులైబ్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 వాటి పట్ల శ్రద్ధ భక్తులు చూపి వాటిలో విశ్వాసం సరిచేసుకునేది ఉంటే విశ్వాసం సరిచేసుకొని ఆచరణలో మార్పు తెచ్చుకునేది ఉంటే మార్పు తెచ్చుకునే అటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక అసలా వరకత